రెండు వందల నలభై రెండు మానరాని చుట్టమవు మధుసూదనా మీ మాని చుమ్మి నేను మధుసూదనా మరువక మీ మా పొందు మధుసూదనా ఇంకా మరుగులేని మనకు మధుసూదనా మరి ఏమి చెప్పేవు మధుసూదనా ఏ మరకా మమ్మేలు మానరాని చుట్టమవు మధుసూదనా నీ మాని జుమ్మి నేను మధుసూదనా మడచియాకిచ్చే నింద మధుసూదన మేన మడుగులాయే చెమట మధుసూదనా మడి గావు మధుసూదనా నాకు మడుక పన్నాయే మేలు మధుసూదనా మానరాని చుట్టమవు మధుసూదనా నీ మాని జుమ్మి నేను మధుసూదనా మందిమేళ మాయరతి మధుసూదన గొల్లమందలల్లని సుత్తులే మధుసూదనా మందుజల్ని కూడితివి మధుసూదన మా మందిరము శ్రీవేంకట మధుసూదనా మానరాని చుట్టమవు మధుసూదనా నీ మాని చుమ్మి నేను మధుసూదనా